గగన్సృం తమ సీలక్ష్యం నిత్యం విమలమలంధీ సాక్షి బాబా త్రిగురహిత చతురు నమో బ్రీ బ్రం సంప కర్తృవ్య వంశ నమో గు రచ్చే బ్రదీ సదా సమా శరస్మదాయంత వందే గురుకర హరి ప్రో శ్రీ గురు నారాయణ నారాయణ ఇరవై మూడవ శ్లోకం కంటిన్యూ చేస్తున్నామండి రాగేచ్ నిన్న రాగము కామము గురించి చెప్తూ ఇంకా అవే వివరిస్తున్నారండి రాగము కామము అవి రజోగుణముచే పుట్టినవి రాగము వలన భయము కలుగును కామము వలన క్రోధము రగులు అంతే కదా మరి ఎప్పుడైతే భయం కలిగిందో అప్పుడు మనకి రాగం ఉందని తెలుసుకోవాలి ఒకటి మొన్నటి నుంచి మనం చెప్పుకుంటున్నాం రాగము అని చెప్పేమంటే రాగము భయము క్రోధము ఈర్ష అసూయ ద్వేషములు ఎట్సెట్రా ఎట్సెట్రా ఈ మొత్తం అంతా చెప్పినట్టే రాగమన్న ఒక విత్తనంలో ఈ పెద్ద వృక్షం ఉందన్నమాట ఈ ఒక్క విత్తనం భయం అనే ఒక విత్తనం గనక నీలో అంకురించడం మొదలు అది ఈ పది లక్షణాలలో వ్యక్తం అక్కడ దేహాత్మభావం వచ్చేస్తుంది ఇక దాన్ని ఆపడం కాబట్టి రాగి అయినవాడు జీవుడు విరాగి అయినవాడేవాడు సాధకుడు దేవుడు కానీ మనకేమిటో కానీ ఈశ్వరుడికి కూడా రాగద్వేషాదుల్ని చెప్పకపోతే మనకు నచ్చదు కారణం ఏమిటి ఈశ్వరుడిని నేను ఎంతో కాలం నుంచి పూజిస్తున్నానండి ఈశ్వరుడికి నేనంటే ఎంతో ఇష్టం నాకు ఈశ్వరుడు అంటే ఎంతో ఇష్టం అని ఈ ఇష్టాలని కష్టాలని ఆయన కూడా అష్ట కష్టాలని ఆపాదిస్తూ ఉంటాం అనమాట మన పురాణాల్లో చదివితే ఈశ్వరుడు కూడా రకరకాల కష్టాలు పడ్డట్టుగా కనబడుతూ ఉంటాం సగుణ సాకార పద్ధతిగా నీతో సమానంగా ఈశ్వరుణ్ణి దించితే గాని ఆనందపడ్డనమాట ఈశ్వరుడు కూడా కాశీలో భిక్ష ఎత్తుకున్నట్టు ఇంటింటికి తిరిగి అన్నపూర్ణాదేవి దగ్గరికి వెళ్ళి భిక్ష భుజితే గాని ఆ చేతికి ఉన్నటువంటి బ్రహ్మకపాలం ఊడి పడలేదట అని ఓ కథ ఉంటుంది ఇప్పుడు ఈశ్వరుడు సాకారుడా నిరాకారుడా అనేది ఆలోచించాలన్నమాట జాగ్రత్తగా అది ఏదో మనకి చెప్పదలుచుకుంటోంది ఆ కథ పంచతంత్రం కథల్లాగా మనకి ఏదో చెప్పదలుచుకుంటోంది ఏ